ఎంత డైక్రేషన్ అయిపోయిందో చూసారా ఫోన్లండి యథాశాలగ్రామే విష్ణు ఇతి ఇది ఇది తద్వత్ ఇంకొక ఆయన అంటారు రామవ్రతం అండి మనం రామవ్రతం చేసుకోవాలి కళ్యాణం కాదు ఏం కాదు అంటాడు ఇంకొక ఆయన కూడా ఇంకో ఆయజ్ఞంలో కొట్టుకు వస్తున్నాడు ఆయన అయితే వీళ్ళు అనుకున్నారు ఆయన అలాంటిది లేప లేవనెత్తకూడదు ఎందుకంటే జగన్ కళ్యాణానికి అలవాటు ఆ దేవాలయంలో కళ్యాణం చేస్తే అందరూ చూస్తున్నారు మీరు వెళ్ళి దాంట్లో ఇటువంటి ఒక కొత్త పాయింట్ పెడితే అది ఉన్న సిస్టమ్ని కొంత డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది పాయింట్ లేకపోలేదు అయినా కూడా అటువంటి విషయాలను కొంచెం కాషస్గా మాట్లాడాల్సి ఉంటుంది తద్యథేహ కర్మచితో లోక క్షీయతేవమేవా అముత్ర పుణ్యచితో లోక క్షీయతే అంతవత్ఫలముక్ అథ ఆత్మానమనువిద్యా వ్రజంతి కాదు ఏ అథే వ్రజంతి బహువచన వచ్చింది కదా ఏతాశ సఖ్యాం కామాన్ తాకే కామచారో భవతి ప్రపృతహరాకాశ విజాన అనంతఫల వదన్ పరమాత్మ అసయయతి చాలా చక్కటి ఆర్గ్యుమెంట్ మీరు ఆ సెక్షన్ కొంచెం ముందుకు వెళ్తే ఈ దహరాకాశము దాని లోపల మీరు అన్వేషించుకోవాలి అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి ఏమని చెప్తుందంటే శ్రుమిట అక్కడే ఆ చాందోక్యం అష్టమాధ్యాయంలోనే ఏమని చెప్తుందంటే పద ఆరో మంత్రం దగ్గరికి వచ్చేప్పటికీ ఏమని చెప్పిందంటే చూసుకో నువ్వు కర్మ చేసి స్వర్గాది లోకాలను పొందుతారంటున్నావు కదా హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఆ పరమేశ్వరుని తెలుసుకుని మోక్షం పొందొచ్చు అని చెప్పారు పైన దాన్ని కర్మతో పోలిక పెడుతున్నారు శృతి పోలిక పెడుతోంది ఈ లోకంలో కర్మ చేసి నువ్వు సంపాదించిన ఏ భోగమైతే గలదో కర్మ చిత లోక అంటే పోగు చేసుకున్న చీ చేయనే పోగు కర్మల ద్వారా మీరు పోగు భోగము లోక అంటే భోగము క్షీయతే అది క్షీ క్షీణించిపోతుందా లేదా క్షీణించిపోతుంది యథా ఇహ కర్మచితో లోక క్షీయతే ఏమేవ సరిగ్గా ఇదే విధంగా అముత్ర అక్కడ భోగం ఒకటి నిర్మాణం చేస్తావు ఎలాగా పుణ్యచిత ఓ కొంత పుణ్యం ఎక్కడా ఓ కొంత పుణ్యం అక్కడ అలాగ మనం పుణ్యాన్ని పోగేసి ఆ పుణ్యాన్ని పోవేసి అక్కడ ఒక భోగాన్ని స్వర్గలో ఒక భోగాన్ని నువ్వు నిర్మాణం చేస్తావే అది కూడా క్షీణించిపోతుంది అని చెప్పారు అని చెప్పి కాబట్టి నువ్వేం చేయాలి కర్మల ద్వారా పుణ్యాన్ని సంపాదించి భోగాల్ని నేను పొందుతాను అనే దృష్టి నీకు అది ఎందుకంటే ఇహలోకంలో కర్మల ద్వారా నువ్వు తెలుసుకున్న భోగాలు క్షీణించిపోతున్నాయి సరిగ్గా అదేవిధంగా పరలోక భోగాలు కూడా క్షీణించిపోతాయి స్వర్గం కూడా శాశ్వతం కాదురా నీకు అని చెప్పి ఆ తర్వాత ఇంకా ఏమని చెప్తుందంటే శృతి ఇహ ఇహలోకంలో ఉండగానే ఎవరైతే ఆత్మానమను విద్య ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని అను శాస్త్ర ఆచార్య ఉపదేశమును మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేయండి ఉపనిషత్తులని పఠించండి ఆచార్యోపదేశాన్ని బట్టి మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వ్రజంతి ఆ తర్వాత ఈ దేహాన్ని విధులుపెట్టేయండి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దేహాన్ని విధిలిపెట్టు దేహాన్ని విధిపెట్టడం ముఖ్యం కాదు దేహం విధిపెట్టే లోపల ఆత్మస్వరూపం తెలుసుకోవాలి దేహాన్ని వదిలిపెట్టడం ముఖ్యం అనుకున్నారు ఫోకస్ ఎక్కడుందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు కాఫీ తాగి వెళ్ళు అని అన్నాడు అనుకోండి అంటే వెళ్ళిపోమని చెప్తున్నాడా కాఫీ తాగమని చెప్తున్నాడా మీరు చెప్పండి కాఫీ తాగమని చెప్తున్నాడు వెళ్ళిపోమని చెప్పట్లేదు వెళ్ళిపోమని చెప్పాలంటే వెళ్ళి అక్కడే తాగబోయని చెప్తారు తాగి వెళ్ళు కాబట్టి వెళ్తానని వాడి దృష్టి కాఫీ తాగమని వీడి ఫోకస్ అలాగే ఈ జీవుడు కర్మలు చేసి స్వర్గాది భోగాలను సంపాదిస్తారనే దృష్టిలో ఉన్నాడు వాణ్ణి ఉద్దేశించి నాన్న నువ్వు వెలుగుగానే పరలోకాలకి వెళ్ళి అక్కడ భోగాల గురించి కంగారు లేదురా చదువుగా నా పని ఎలాగూ చేస్తావు ఈ లోపల ఆత్మస్వరూపాన్ని తెలుసుకో తెలుసుకుని నువ్వు వెళ్ళావనుకో అప్పుడు ఏమవుతున్నప్పుడు ఏతాంశ్చ సత్యాన్ కామాన్ తేషు సర్వేషు లోకేషు కామచారో భవతి వీడికి ఎంతసేపు ఈ వైదికుడికి ఈ కర్మ చేసి ఆ లోకం ఆ కర్మ చేసి ఈ సుఖం అని చూస్తూ ఉంటాడు చూడు నువ్వు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళావనుకో ఏదో ఒక్క లోకానికే వెళ్ళగలుగుతావు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే లోకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నువ్వే చూసేయచ్చు తర్వాత పుణ్యం చేసి భోగాన్ని సంపాదిస్తే ఏదో కొద్దిపాటి భోగమే నీకు దొరుకుతుంది ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మొత్తం ఎన్ని భోగాలు ఎన్ని లోకాల్లో ఉన్నాయో అన్నీ నీకు వచ్చేస్తాయి అని చెప్పారు అంటే అర్థం ఏంటండి ఇది పరమాత్మ అవుతుందా జీవుడు అవుతుందా పరమాత్మయే అవుతుంది ఎందుకని సకల భోగములు అనంత ఆనంద స్వరూపుడైన పరమాత్మ యొక్క ఆనందంలో అంతర్గతం అవుతాయి పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక స్వర్గలోకం దగ్గర మొదలుపెట్టి ఎన్ని లోకాలు ఉంటాయో అన్నీ కూడా పరమాత్మలో అంతర్గతం అవుతాయి అనే అభిప్రాయం కాబట్టి ఇక్కడ ఆత్మ తెలుసుకుంటే నీకు అన్ని లోకాలు లభిస్తాయి అన్ని భోగాలు లభిస్తాయి అంటే అర్థం ఏమిటి ఆ ఆత్మ అది జీవాత్మ పరమాత్మ అది పరమాత్మ ఇది పరమాత్మత్వం సూచయతి కర్మ లెవెల్లో ఉంటే అది జీవాత్మ వాడు జీవుడుగానే ఉంటాడు అక్కడికి వెళ్ళి జీవభోగాన్ని అనుభవించి మళ్ళీ వాపస్సు వస్తాడు ఆ జీవభావం నుంచి వాడిని పైకి లేవదీసి పరమాత్మ భావంలోకి తీసుకెళ్లే మంత్రం అది కాబట్టి ఈ దహర ఆకాశము పరమాత్మ ఏదాని జీవుడు యత్వం య్యేత్యాకాశే విజిజాసివ్యవృతం పరవిశేషణ ఉపాదానా అత్ర భ్రూమ ఇంకో పూర్వపక్షం ఈ పూర్వపక్షం మరి గట్టికే గట్టి పూర్వపక్షం అదేమిటంటే చూడండి అన్వేషించాల్సి అన్వేషించాలి తెలుసుకోవాలి అన్వేష్టవ్య విజ్ఞాసితవ్య ఏమిటి దహరాకాశం కాదు మీరు దహరాకాశంకి కూడా పరమాత్మాని చర్చ మీరు చేసుకున్న దహరాకాశం అంటే పరమాత్మ అని పెద్ద తెలివితేటలుగా నిర్ణయం చేశారు కానీ అసలు ఇక్కడ అన్వేషించాల్సింది తెలుసుకోవాల్సింది దహరాకాశం కాదు దహారాకాశం లోపల ఏదో ఉంది అది మరి దహారాకాశం ఏమిటి అంటే పరస్య విశేషణత్వైన ఉపాదానా ఆ దహరాకాశం చెప్పి ఆ తర్వాత ఏం చెప్పారు దాని లోపల ఎదంతస్తన్వేష్ణ దాని లోపల ఏదైతే ఉందో అది అని చెప్పారే దానికి ఇది విశేషణం విశేషణం అంటే అది అది అన్వేషించాల్సింది తెలుసుకోవాల్సిందే దానికి ఇది విశేషణం విశేషణం అంటే ఎలాగా అది దీని ఉన్నది దానికి ఇది ఆశ్రయమైనది సో ఆశ్రయత్వేనా అది అన్వేషించాల్సిందే అది తెలుసుకోవాల్సింది కాబట్టి దహారాకాశం పరమాత్మను నువ్వు కంక్లూడ్ చేసి మరి దాని లోపల ఏదో ఉందో అది కదా తెలుసుకోవాల్సింది అన్వేషించాల్సింది అది పరమాత్మ వాళ్ళు కానీ దహారాకాశమే పరమాత్మ చేసి కూర్చోబెడతాయి అలాగయా అని ఒక శంకా అత్ర బ్రూమ్యాశ అన్వేష్టవ్యేనా ఉత్వాన్ అయమాకాశ తావానేషోంతరహృదయ ఆకాశ ఆకాశస్వరూప ప్రదర్శనం నోపయుజ్యేత అంటే శంకర్లు ఏమంటున్నారో తెలుసిన నువ్వు పొరపడ్డావు ఎదంతస్తన్వేష్టవ్యం అన్న తర్వాత చూద్దాం ఇక్కడ అన్వేషించాల్సింది తెలుసుకోవాల్సింది ఆకాశమే ధహర ఆకాశమే యదంతస్త దన్వేష్ణ తర్వాత చూద్దాం ఇది ఎలాగంటే ఈ పెట్టి మీరు తీసుకోండి ఏమంటే ఈ పెట్టె లోపల ఉన్నవన్నీ మీవవుతాయి అంటే ఇప్పుడు తీసుకోవాల్సింది పెట్టేయా పెట్టే లోపలవా పెట్టే పెట్టి పెట్టి తీసుకుంటే పెట్టి లోపలవన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ అన్వేషించాల్సింది తెలుసుకోవాల్సింది రహరాకాశమే ఆ దాని లోపలంటే అభిప్రాయం ఏమిటంటే అదే నువ్వు లోక స్వర్గాది లోకాలని కూడా నువ్వు అన్వేషిస్తున్నావు ఈ స్వర్గాది లోకాలన్నీ దహరాకాశంలోనే ఉన్నాయి అని అర్థం నువ్వు దేన్ని అన్వేషిస్తున్నావు స్వర్గాన్ని అన్వేషిస్తున్నావా దహరా ఆకాశ యదంత తస్మిన్ అవి దాని లోపలే ఉందా స్వర్గం మాకేమో ఈ భోగాలు కావాలి ఆ భోగాలన్నీ దాని లోపలే ఉన్నాయి నీకు ఒక్క లోకం కావాలా అన్ని లోకాలు దాని లోపల ఉన్నాయి నీకు రెండు మూడు భోగాలు కావాలంటావు భోగాలన్నీ దాని లోపల ఉన్నాయి రెండు మూడు భోగాలే ఎందుకంటే రెండు మూడు యజ్ఞాలు చేసిన వాడికి ఎన్ని మూడు ఎన్ని భోగాలు వస్తాయి రెండు మూడు భోగాలు వస్తాయి అన్ని భోగ అనంతమైన భోగములన్నీ దాంట్లోనే ఉన్నాయి అని అలా చెప్పడం కోసం చెప్పారు కానీ అసలు దహరాకాశానికే ఎసరు పెట్టేసి దాన్ని పక్కకు తోసేవి కాదర్థం అని మొత్తం తాత్పర్యం ఇంకా వాక్యాంగ్ మీరు చూపురు కానీ కాబట్టి ఇక్కడ మీరు అన్వేషించాల్సింది దహరాకాశమే ఒకవేళ అన్వేషించాల్సింది తెలుసుకోవాల్సింది దారాకాశం కాని పక్షంలో యావాన్ వా అయం ఆకాశ తావా నేషోంతర్ హృదయ ఆకాశ ఈ బయట ఉన్న ఆకాశం ఎంతటిదో ఈ లోపల ఉన్న ఆకాశం కూడా అంతటిది ఇల్లు మున్లోకాలు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మున్లోకాలు ఉన్నాయి అని ఆకాశాన్ని గొప్ప చేసి చెప్పాల్సిన అవసరమే ఉంటుంది ఆకాశాన్ని అంత గొప్ప చేసి చెప్పారు అంటే అర్థం మనం తెలుసుకోవాల్సింది అన్వేషించాల్సినది ఆకాశమే అని అర్థం అదండి ఎందుకంటే ఎత్తు స్థూయతే తద్విధీయతే దేనిని స్థుతిస్తారో దానిని స్థిస్త లేకపోతే స్థుతించారు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని మీకైనా చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటి మీరందరూ ఆ పుస్తకాన్ని స్వీకరించండి ఉపాధానం మీరందరూ దాన్ని ఉపాదేయము తప్పక మీరు తీసుకోదగ్గ పుస్తకము సరే రూపాయలు దేవుంది ఒకప్పుడు రూపాయలు ఇచ్చి తీసుకుంటారు ఇంకొకటి మీరు కావాలంటే ఫ్రీగా కూడా తీసుకోవచ్చు దట్ ఈజ్ నాన్ ది పాయింట్ ఉపాధేయము అర్థం ఉపాధేయము అని చెప్పడం కోసం స్తుస్తారు అలాగే ఈ ఆకాశము గలదు దహర ఆకాశము గలదు ఓకే ఈ విశాలమైన ఆకాశంలో ముల్లోకాలు విశాలంగా ఇవిడి ఉన్నాయి ఆ ములోకాలు ఇక్కడ కూడా అంతే విశాలంగా ఇవి ఉన్నాయి ఈ విశాలమైన ఆకాశం అనంతంగా ఉంది ఇది కూడా అంతే అనంతంగా ఉంది ఇప్పుడు అన్వేషించాల్సింది ఏమిటండి ఆకాశం అవునా కదా అదే ఎందుకంటే దాన్ని అంత మహీకరించి చెప్పారు కనుక స్ఫుతించారు కనుక మన చేత అన్వేషించి తెలుసుకోదగ్గది దహరాకాశము మాత్రమే ఓకే అయితే మరి దాని లోపల ఏదో ఉంది దాని మాట ఏమిటి వస్తు ను ఎంతర్తివస్భావ్రదర్శనాయ ప్రదర్శ్య మళ్ళీ పూర్వపక్ష తేద్ బ్రూయమస్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ నహరస్మింతరాకాశ్ర విదన్వేష్టవ విజిజ్ఞాసి ఆక్షిప్య పరిహారావసరే ఆకాశౌపమ్యక్రమేణా పృథివ్యాదీనా హితర్శనాత్వం ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ది ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అన్వేష్టవ్య విజిజ్ఞాసితవ్యని ఉంది కదా మనం అన్వేషించి తెలుసుకోవాలి అది ఏమిటి దహర ఆకాశము ఆ దహరా ఆకాశం ఏమిటి భూతాకాశమా జీవుడా బ్రహ్మయా భూతాకాశం కాదు జీవుడు కాదు బ్రహ్మయే అని ఇక్కడికి వచ్చాం ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మూలఛేదం చేస్తూ ఓ పూర్వపక్షాన్ని నువ్వు దహరాకాశం ఇదే అదే అదే ఇదే చేస్తావు అసలు అన్వేషించి తెలుసుకోవాల్సింది దహనాకాశమే కాదు అది అన్వేషించి తెలుసుకోవాల్సిందే కాదండి అది జీవుడా బ్రహ్మ ఇంకెందుకు నీకు అది అది ఏదైతే అది ఎవరు అన్వేషించి తెలుసుకోవాల్సింది కాదు మరి ఏమిటి దాని లోపల ఏముందో అది అని అంటే అలా అనకాయా ఈ ఆకాశం ఎంత గొప్పదో దహారాకాశం ఎంత గొప్పదో ఏమి స్తుతించారు ఆ స్థుతిని బట్టి అన్వేషించి తెలుసుకోవాల్సింది దహారాకాశమే కాని ఆ దహారాకాశం కాకుండా పోదు దహారాకాశమే మన చేత అన్వేషించి తెలుసుకోవాల్సింది అని సమాధానం చెప్పాడు అవునండి దాని మీద పూర్వపక్ష ఏమంటున్నాడో తెలుసిన నువ్వు పొరపడ్డావు దహారాకాశాన్ని స్తుతించిన మాట వాస్తవమే దహారాకాశాన్ని స్తుతించింది ధారాకాశాన్ని అన్వేషించి తెలుసుకోమని చెప్పడం కోసం కాదు ధారాకాశాన్ని స్థుతించి అంత గొప్ప ధారాకాశం లోపల ఏదుందో అది అన్వేషించి తెలుసుకోమని చెప్పడం కోసం కాబట్టి అర్థమైందండి అని ఆ వాక్యం అంతా కోట్ చేసుకున్నాడు పూర్వపక్షి ఆ వాక్యం ఏమిటి అన్వేషించి తెలుసుకోమని అంటాడు ఈయన ఆచార్యుడు అంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పరిహార వాళ్ళు ఒక ఆక్షేపాన్ని లేవతీశారు ఏమని పంచు యుహుతమ్మంటే ఆచార్యం ఆచార్యుణ్ణి ఉద్దేశించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని ఈ దహారం పుండరీకం వేషముందా పుండరీకం అనే ఇల్లు పిసరంత ఇల్లు దహరము దాని లోపల దహరము అంతరాకాశ మళ్ళీ ఆ లోపల ఉండే ఆకాశం కూడా దహరమే దహరము అంటే అల్పము కింత తత్ర విద్యతే ఇంకా దాని లోపలేముంటున్నాయా అసలే వీడి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దేహం దానిలో పుండరీకం పెసరంతుంది ఆ పెసరంత పుండరీకం లోపల మళ్ళీ పెసరంత ఆకాశం దాంట్లో ఏదో వెతికి పట్టుకో దాని లోపల ఏముంటుంది వెతకడానికి అని వాళ్ళు అడిగితే అని ఎవరైనా అడిగితే ఆచార్యుని ఇలా చెప్పాలి అని ఉంది మంత్రం అంటే ఇప్పుడు అన్వేషించి వెతకాల్సింది ఏది ధారాకాశమా దాని లోపలదా దాని లోపలదా కింద తదత్ర విద్యత అని కూడా అడుగుతున్నారు కదా దాని లోపల ఇంకేముంటుంది అనే ఆక్షేపం అప్పుడు ఆచార్యుడు ఏమని చెప్పాలంటే ఎదన్వేషతవ్యం యద్వా విజిజ్ఞాసితవ్యం ఇది ఆక్షిప్య ఆక్షేపం ఏమిటి అక్కడ అన్వేషించాల్సింది వెతకాల్సింది ఇంకేముంటుందిరా దాని లోపల అసలే అది అని కనుక ఆక్షేపం వస్తే అప్పుడు ఆచార్యుడు ఏమని చెప్పాలంటే అప్పుడు చెప్పాడు ఆచార్యుడు ఈ ప్రశ్నకి పరిహారం చెప్తో ఈ రకమైన శంకకి సమాధానం చెప్తూ ఏమన్నాడంటే అలా మాట్లాడతారు ఏంటంటే మీరు తెలుసుకోకుండా ఈ ముల్లోకాలన్నీ కూడా ఈ ఆకాశంలో ఉన్నాయే అవి కూడా ఈ ఆకాశంలో ఉన్నాయి అని ఆచార్యుడు సమాధానం చెప్పాడు ఆ విధంగా కాబట్టి ఆ స్థుతి యొక్క క్రమము ఏమిటి అని మీరు చూసినట్లయితే అక్కడ ఉండే ఆక్షేపము ఆక్షేపానికి సమాధానంగా స్థుతి ఈ క్రమాన్ని చూసినట్లయితే మీకు ఏది స్పష్టమవుతోంది వెతకాల్సింది దహరాకాశం కాదని దహరాకాశం లోపల ఉండి దాన్నే ఏదో ఉంది ఏది ఉంటే దానినే వెతకాలి అని స్పష్టం అవుతుందా లేదా అవుతోంది అని కూడా పక్షం వాక్యం అంటా కూడా నైత దేవం ఆ పక్షం తప్పు ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ దహరాకాశము అని సప్తమే విభక్తి పెట్టి దాని లోపల అనే మాట కాబట్టి ధహరాకాశం వేరు దాని లోపల ఉన్నది వేరు అంటున్నాడు వాస్తవంలో దహరాకాశం వేరు దాని లోపల ఉన్నది వేరు కాదు ధహరాకాశము దాని లోపల ఉన్నదానితో సహా అంతా ఒకే పరమాత్మ ఊరికే అలా అంటారు ఇప్పుడు నా హృదయంలో నీకు స్థానము గలదు నా హృదయం లోపల ఏది ఉందో అదంతా నీదే అంటే ఇప్పుడు ఇప్పుడు హృదయం వేరు హృదయం లోపల ఉన్నది వేరు నా అభిప్రాయమా కాదు అక్కడ ఉంటే అలా చెప్తారంతే సో అలాగే ఇక్కడ కూడా నైతదేవం నీ ఆర్గ్యుమెంట్ సరికాదు ఎందుకంటే ఏం హి సతీ యదంతఃమాహితం దావా పృథివ్యాది తదన్వేష్టవం విజిజ్ఞాసిత్య ఉ అలా చెప్పకూడదు ఎందుకంటే ఒకవేళ అలాగే చెప్తే మనం ఇప్పుడు ఏమిటి అన్వేషించాలన్నమాట ద్విలోక పృథివీ లోకాలను అన్వేషించాలని తెలుసు ఎందుకని దహరాకాశం ఉన్నది ఆ దహరాకాశం లోపల ఏమున్నాయి దేవా పృథివీ జ్లోక పృథ్వీ లోకాలు విశాలంగా ఇక్కడ ఇవిడి ఉన్నాయి అని చెప్పారు కదా ఇంకా అంతకంటే ఏం చెప్పలేదు దాని లోపల ద్విలోక పృథివీ లోకాలు ఉన్నాయి అని చెప్పారు కాబట్టి ఎదంతస్త దన్వేష్టవ్యం ధరాకాశం వేరు దాని లోపల ఉన్నదేదో అది అంటే నువ్వు చూసుకో మొత్తం సెక్షన్ అంతా చూసుకో దాని లోపల ఉన్నది ద్విలోక పృథివీ లోకాలే ఎందుకంటే ద్విలోక పృథ్వీలోకాలు ఈ మహాకాశంలో ఎంత విడివిగా విశాలంగా ఇమిడి ఉన్నాయో ఈ ధారాకాశంలో కూడా అంత విశాలంగా ఇమిడి ఉన్నాయి అని వాక్యం కనబడుతుంది కాబట్టి అదంతస్తత్ అంటే ద్విలోకం కానీ పృథ్వీలోకం కానీ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం అన్వేషించి తెలుసుకోవాల్సిందేమిటి పృథివీలోకము ద్వీలోకము అని తేలుతుంది అంత తప్పు అదే కానీ ఇంకొకటి లేదు ఎందుకంటే ఇక్కడ అన్వేషించాల్సింది పృథివీలోకము ద్వ్యులోకము కాదు ఇదేం తీర్థయాత్ర కాదు ఇది తత్ర వాక్య శేషో నోపద్యేత ఏం పోని దరాకాశంలో ఉన్నవి ద్వలోక పృథివీలోకాలే వాటినే అన్వేషించాలి వాటినే తెలుసుకోవాలి అనే అర్థం చెప్పుకున్నాం తీర్థయాత్ర పృథ్వీలోకంలో తీర్థయాత్ర చేస్తే ద్విలోకంలో ఏవో భోగాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అనుభవించవచ్చు ఇండియాలో డబ్బు సంపాదిస్తే అమెరికా వెళ్ళి చేసినట్టుగా అలాగే చెప్పుకుందాం అంటే అలా చెప్పడానికి ఆ తరువాత వచ్చే వాక్యాలు కొసగుటలేదు ఈ ద్విలోకము పృథ్వీలోకము ఇదంతా కూడా స్థుతి కోసం చెప్పింది కానీ వాటిని అన్వేషించమని చెప్పడం కోసం వచ్చిన ప్రసంగము కాదు అవాక్యశేషయో చెప్తున్నారు అస్ కా సమాష ఆత్మా అవహత పామా ప్రకృతం యా పృథివ్యాది సమాధానాధార ఆకాశమాకృష్య అథయ ఇహ వి వ్రజంతీ ఏ సత్యాన్ కామాన్ ఇది సముచ్చయాశబ్దన ఆత్మానం కామాధార ఆశ్రిత కామాన్ విజేయాన్ వాక్యశేషో దర్శయతి దాని లోపల ఏదుందో అది వెతకాలి అని వెతకాల్సింది దహరాకాశం కాదు దాని లోపల ఏదుందో అది వెతకాలి అని మీరు కంక్లూడ్ చేసిన పక్షంలో అది వెరీ ఫస్ట్ సెంటెన్స్ అది దహరా ఆకాశ తస్మిన్యంతస్త దింగేష్టల్యం అని ఉన్నందు వలన వెతకాల్సింది దహరాకాశం దాని లోపల ఏదుందో అది వెతకాలి అని మీరు కంక్లూడ్ చేసినట్లయితే దాని లోపల ఏదుందో అని అక్కడంతా మీరు వెతుక్కున్నట్లయితే ద్విలోక పృథివీ లోకాలు దాని లోపల ఉన్నాయి అని సుస్పష్టంగా చెప్పినారు ఇప్పుడు మనం వెతకాల్సింది ద్విలోక పృథివీ లోకాలు అని మీరు కంక్లూడ్ చేస్తే ఆ కంక్లూషన్ వల్ల తర్వాత వచ్చిన వాక్యశేషంతా కూడా భ్రష్టు ఎందుకంటే ఆ వాక్యశేషలో జ్లోక పృథివీ లోకాల మాట ఏమీ లేదు అక్కడ పరమాత్మ మాటే ఉండే అదంతా వివరిస్తున్నారు ఆయన అది ఎలా ప్రారంభమైందంటే అస్మిన్ కామా సమాహితాహ అని ప్రారంభమైంది దహరా ఆకాశం దాని లోపల ఏది ఉందో అది వెతుక్కో దాని ఎందే సకల కామనలు ఇమిడి ఉన్నాయి అని చెప్పారు ఎందుకంటే వైదికుడు ఎప్పుడు కామనల గురించి మాట్లాడుతూ ఉంటాడు వైదికుడు నిన్న నేను టీవీలో చూశాను నేను ఇచ్చి దృష్టాంతాలు చూస్తే మీకు ఎవరికి వస్తుందంటే టీవీలు చూసుకుంటూ కూర్చుంటాడు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటాడు కానీ అది కొంతవరకే కరెక్ట్ పూర్తిగా కరెక్ట్ కాదు నాకు వచ్చిన సమస్యలు రెండు ఒకటి నేను ఐ డాంట్ పోశ్చర్ ఎట్ ఆల్ కడుపులో ఏముందో అది బయట పెట్టేయడమే ఇంకా పోస్చరింగ్ ఏముండదు నేను ఒక స్పిరిచువల్ గాడ్మ్యాన్ అని మీ ముందు నిరూపించే ప్రయత్నాన్ని నేనేం చేయను నేను కూడా మీలాంటి వాడినా నథింగ్ మోర్ దాన్ దాట్ డ్రెస్ తప్ప కపడేకే నీచే సబ్ నంగే హే అనే ఫిలాసఫీలో పోతాను కాబట్టి ఆ పోస్చరింగ్ ఏముండదు కాబట్టి కడుపులో ఉందో చెప్పేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొంచెం శంఖ కలుగుతుంది ఆయన ఆ శంకను పక్కన పెట్టి చెప్తూ ఉంటాడు అది నెంబర్ వన్ నెంబర్ టూ నేను కొంచెం స్పీడ్ రీడర్ని లెట్ మీ టెల్ యూ దాట్ నేను చాలా స్పీడ్గా రీడ్ చేస్తా అంచేత టీవీలో చూడడానికి నాకేం గంట రెండు గంటలు అక్కడ అలా పడి కూర్చుని చూడక్కన్నా ఓ రెండు నిమిషాలు చూశానంటే ఓహో దేవిగా వెళ్ళబోతుకని తెలిసిపోతుంది ఆ పని మీరు చేయొచ్చు అందుకే విషయం చెప్తున్నా అంతేగాని ఇవన్నీ అలా చూస్తూ కూర్చుంటారని అభిప్రాయం కాదు మంచిది కాబట్టి ఇక్కడ ఈ వైదికుడు అంటే కామనల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు అందుతనే భగవద్గీతలో ఆ కామనల్ని అంతల్లా గట్టిగా వద్దని చెప్పారు ఎందుకంటే భగవద్గీతలో భాష్యకారులు ప్రధానంగా రిఫ్యూట్ చేసింది పూర్వమీమాంస అక్కడ అంత పూర్వమీమాంస నిషేధమే అంత మొత్తం మిగతా అసలు ఇంచుమించు లేవనే చెప్పాలి ఏదో పిసర్ తర్కం కనపడుతుంది ఓ పారాగ్రాఫ్ కానీ పూర్వమీమాంసన మటుకు చీర్చి చెందాడారు భగవద్గీతలో అంత కనపడదు ఇక్కడ ఇక్కడ కొద్దిగా భగవద్గీతలో అంతల్లా కామనా నిషేధాన్ని ఎందుకు చేశారంటే ఆ మీమాంసకులు ఆ కామన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు చాలా మౌలికమైన అంశాలు ఇవన్నీ కూడా మీమాంసకునకు ఆ కామన లేకపోతే ఈ కర్మ దుఃఖరూపం వాళ్ళు అలా డిఫైన్ చేశారు కర్మలో ఆనందం లేదన్నారు కర్మ ఫలంలోనే ఆనందం ఉందన్నారు గీత యొక్క సిద్ధాంతం ఏమిటంటే కర్మ ఫలం మీద నువ్వు తృష్ణని విడిచిపెట్టి కర్మని మాత్రమే ఫోకస్డ్గా చేస్తే నీకు కర్మ ఎందు ఆనందం లభిస్తుంది అని గీత యొక్క సిద్ధాంతం ఇది రివర్స్ ఇది పూర్తిగా ఇనివే నేను నిన్న చూశాను తిరుపతిలో పిల్లలకి శ్రీరామనామను రాయించటం ఒక ప్రోగ్రాం తిరుపతి డబ్బులు ఉంటాయి ఎవో స్కీములు ప్రపోజ్ చేస్తూ ఉంటారు శాంక్షన్ అవుతూ ఉంటాయి స్కీమ్ శాంక్షన్ అయినప్పుడల్లా ఇంత మొత్తం డబ్బు వస్తూ ఉంటుంది ఆ డబ్బును కాబట్టి శ్రీరామ శ్రీరామ రామకోటి రాయాలి పిల్లలు వాళ్ళకి పైకి తిరుపతి రావడానికి కావాల్సిన ఖర్చులు ఇస్తారు అక్కడ మకాలు ఇస్తారు పెడతారు కాగితాలు పెన్నులు కూడా ఇస్తారు వీళ్ళు అక్కడ కూర్చుని రామకోటి రాయాలి పిల్లలు జమ ఏమవుతారు కదండి అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉన్నవాళ్ళు పిల్లలందరూ అక్కడ జమై రామా రామా రాస్తారు ఇద్దరే వసంత నవరాత్రులు కదా ఈ పిల్లల్ని వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమా నువ్వేం చదువుతున్నావు ఎనిమిదో తరగతి రామకోట రాస్తున్నావు రాస్తున్నావు ఎందుకు రాస్తున్నావు అంటే కోరికలు తీరుతాయని రాస్తున్నావు అని చెప్పింది ఏమండి అయిపోయి ఇంకో ఆరేళ్ల పిల్లాడు శ్రీరామ అప్పుడే అక్షరాలు తెచ్చుకుని రాస్తున్నావు ఎలా నువ్వు ఎందుకు రాస్తున్నావు అంటే కోరికలు తీరుతాయి కాబట్టి రాస్తున్నావు పిల్లలకి ఆ రకమైన సంస్కారాన్ని నేర్పి పెడుతున్నారంటే వాళ్ళకి అసలు శాస్త్రము యొక్క స్వరూపం ఏమీ తెలియదు ఇప్పుడు వాళ్ళు శ్రీరామ రాయిస్తున్నారని సంతోషించాలా లేకపోతే ఈ రకంగా వాళ్ళకి మతాన్ని మన ధర్మాన్ని ఈ రకంగా నేర్పుతూ ఎంతకంటే నేర్పకపోయేదనే మంచిది ఈ రకంగా నేర్పడం కంటే ఉద్దురబాబు నువ్వు శ్రీరామరాయుద్దు ఏం రాయుద్దు పోయి క్రికెట్ ఆడుకోమని వాళ్ళని వదిలేయడమే మంచిది వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు ఒక ఓపెన్నెస్ అయినా ఉంటుంది వాళ్ళ ఏమి దురన్యాయం చిన్నపిల్లల్ని పట్టుకుని ఈ రకంగా ఇది ఈ వైదిక సంస్ సంస్కారంలో వైదిక సంస్కారం అంటే ఈ కర్మకాండ సంస్కారం అన్న అభిప్రాయం ఈ రిచువల్ సంస్కారంలో ఈ కామనలు అనేవి వాళ్ళకి అలా జిడ్డు అది మనస్సులో పెట్టుకుని శృతి చెప్తా ఉంది అదే నువ్వు కామనల కోసం చుట్టూ ఏమి వెతుకుతావుగా అస్మిన్ కామా సమాహిత అంటే మీకు కామన అనేది మనుషులను ప్రభావితం చేస్తుందో చెప్పడానికి మీకు దృష్టాంతం చెప్పారు ఇప్పుడు సిటీలో అల్లరి చిల్లరగా వాళ్ళు ఈ కోరికలు ఆ కోరికలు కలిగి ఉన్నారు అంటే మనం వాళ్ళని తప్పు పట్టచ్చు వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పోజర్ టు అవర్ కల్చర్ దే దే ఆర్ లైక్ దట్ వీళ్ళని ఏమని తప్పు పడతారు వాళ్ళని ఎక్స్పోజ్ చేసే పద్ధతి అలా ఉన్నప్పుడు సో ఈ కర్మకాండలో నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అనేవి ఎక్కడో మూల దాగి ఉంటాయి వాటిని మీరు జాగ్రత్తగా రత్నాలను వెతికినట్టుగా వెతికి పట్టుకుంటే మీరు సేవ్ అవుతారు కానీ లేకపోతే ఈ కామనలు అనేది అది ఒక మహాప్రవాహంగా పోతూ ఉంటుంది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నువ్వు ఆ కామనలన్నీ వీదిలిపెట్టు ఈ హృదయంలో ఉన్నదా ఇది తెలుసుకో మరి మా కామనల మాట ఏమిటి అంటే అస్మిన్ కామనా నీ కామనలన్నీ ఇక్కడే ఉన్నాయి మరి మా స్వర్గాది లోకాల ఏమిటంటే చూడరా నీవు కర్మ చేసే స్వర్గాది లోకాలని పొందితే అవలా వస్తాయి అలా పోతాయి అవి సత్యకామలు కావు సత్యకామనలు కావు వితథ కామనలు ఎందుకంటే కోరిక తీరుతుంది ఓ కొద్ది రోజులైపు మళ్ళీ పోతుంది అది సత్యకామనయా వితథ కామనయా వితథ కామన ఎందుకంటే ఆ కోరిక అది పూర్తిగా తీరదు ఇప్పుడు చీఫ్ మినిస్టరు నువ్వు రెండేళ్ళు నేను రెండేళ్ళు అలా పంచుకున్నామని మొదలు పెడతారు వీళ్ళు వీడు రెండేళ్ళు అయిపోయేలా నేను జగన్ ఎందుకంటే వాడు కోరిక తీరదు వాడు కోరిక తీరదు ఈ స్వర్గం కూడా అలాగే ఉంటుంది అది ఆ కోరిక తీరదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ది వే టు డూ ది వే టు డూ ఈజ్ సత్యాన్ కామాన్ నీ కోరిక నిజంగా యథార్థంగా తీరాలంటే ఒకటి కాదు అన్నీ మొత్తం ఎన్ని కోరికలు ఉంటాయి అన్నీ కూడా తీరిపోవాలి ఒకే బ్రహ్మ బ్రహ్మణ పరిస్థితి యుగపత్ అని సర్వాన్ కామాన్ సహ త్రైత్రియంలో ఎన్ని కోరికలు ఉంటాయి అన్నీ బయట ఏం చేయాలి ఈ కర్మకి కోరిక ఈ కర్మకి కోరిక అంటే ఒక వరుసలో కర్మలు చేసుకుంటూ పోయి ఒక వరుసలో కోరికలను అనుభవించాలి ఇక్కడ సర్వాన్ కామాన్ సహ అక్కడ భవిష్యకర్లు యుగపత్ అన్నారు ఈ సింగిల్ ఎఫర్ట్లో అన్ని కామనలు కూడా తీరిపోతాయి అంటే అనంత ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతాడు అని చెప్పారు ఇక్కడ శశబ్దాన్ని వినియోగించారు ఏమిటి చెదము అంటే అథ ఏ ఇహ ఆత్మానమను విద్యం వ్రజంతి ఇక్కడ ఎవరిలోయితే ఈ లోకంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దేహత్యాగం చేస్తారో వాళ్ళు ఏకాంశ సత్యాన్ కామాన్ ఈ పరలోక కామనలను కూడా అని చశబ్ద ప్రయోగం చేశారు పరలోక కామనలను కూడా పొందుతారు అంటే అర్థం ఏంటండి ఇహలోక కామనలని పరలోక కామనలని కూడా వాళ్ళ హృదయంలోనే నిండిపోయి ఉంటాయి అని అర్థం ఎందుకంటే కామన సిద్ధిస్తే ఏమవుతుంది ఆనందం కలుగుతుంది అనంత ఆనందము నీ స్వరూపము ఆ దహారాకాశంలో ఉండనే ఉన్నది అని అలాగా శశబ్దాన్ని కూడా ప్రయోగించి సకల కామనలకి ఒకే ఒక ఆధారము కలదు దియా ఆత్మ కామనకి ఆత్మ ఆధారము ఈ భోగస్థానాలు కాదు అమెరికా లాంటి దేశాలు కాదు స్వర్గాది లోకములు కాదు సకల కామనలకు ఒకే ఒక ఆధారము ఆత్మ అని అక్కడ నిరూపించారు కాబట్టి ఆ విధంగా వాక్యశేషము చూపిస్తాం కాబట్టి వాక్యశేషంలో ఆత్ ఆత్మయే తెలుసుకోదగినది అని వాక్యశేషంలో ఉన్నది వాక్యారంభంలో ఏముంది దహర ఆకాశము గలదు కాబట్టి ఇప్పుడు దహరా ఆకాశం ఏమిటి పరమాత్మయే మరి అదంతస్త అంటే ఈ సకల కామనలను తన ఎందే ఇముచ్చుకున్నటువంటి సర్వము తన ఎందే కలిగిన దహరా ఆకాశము అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ అనే అర్థము అంతేగాని దహరాకాశాన్ని వదిలిపెట్టేసి దానిలోపల ఏదో ఇంకోటి ఉందని పట్టుకుంటే నీకు ద్విలోక పృథివీ లోకాలు మాత్రమే కనబడతాయి తస్మాత్ వాక్యోపక్రమేపీ దహర ఏవాకాశ హృదయపుండరీకాధిష్టాన సహాంతస్థై సమాహిత పృథివ్యాది సత్య కామై విజ్ఞేయమ్య అయితే మీకు డౌట్ రావచ్చు సరే దహరాకాశమేణ మరి దాని లోపల ఏముందో అది అనే మాటను మీరు పూర్తిగా తీసి పక్కన పెట్టేసినట్టున్నారే అని మీరు శంకించుకోవద్దు అవడానికి దహరాకాశమే కానీ దాని లోపల ఏముందో అది అంటే నా హృదయము నీదే నా హృదయంలో ఏదైతే ఉన్నాయో అదంతా కూడా నీదే అంటే ఇప్పుడు వీడు సమర్పించింది ఏమిటి హృదయమా లేకపోతే దాని లోపల ఉన్నదా అంటే అన్నీ అదేనాయా అదే హృదయం ఉన్నా అదే హృదయం లోపలు ఉన్నానన్నా అదే నా హృదయం నీదే నా హృదయంలో ప్రేమ నీదే అంటే ఇప్పుడు నీ హృదయం నాదా లేకపోతే నీ హృదయంలో ప్రేమ నాదా అని అలాగే మీరు పేచీ వ్యవహారం పెట్టకూడదు తాత్పర్యం తెలుసుకోవాలి కాబట్టి దహార ఆకాశం ఉంటే పరమాత్మే మరి ఉందో అది దాని లోపల ముల్లోకములు ఉన్నాయి తన ఎందు ముల్లోల్లోకములు కలిగిన పరమాత్మయే దహార ఆకాశము అంతేకాదు సకల కామనలు దాని లోపలే ఉన్నాయి తన యందు సకల కామనలను కలిగి ఉన్న దహార ఆకాశమే పరమాత్మ అదే తెలుసుకోవాలి అని కంక్లూషన్ తస్మాత్ అందువలన వాక్య ఉపక్రమంలో ఏముంది దహరా ఆకాశం వాక్య ఉపక్రమంలో ఆ దహార ఆకాశానికి అధిష్టానం ఆశ్రయం ఏమిటి హృదయ పుండరీకము బ్రహ్మపురము దాంట్లో పుదండహరం లేష్మ దాని లోపల ఉన్న దహరాకాశము హృదయ పుండరీకము దానికి ఆశ్రయము మరి దాని లోపలేమో ఉన్నాయి దాని మాట లోపల ఉన్న వాటితో పాటే అదే తన లోపల ఉన్నా తన లోపలేమున్నాయి ముల్లోకాలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయి సకల కామనలు ఉన్నాయి కాబట్టి తన యందు సకల కామనలను నింపుకొని ఉన్నా ఆ దహరాకాశమే మీరు తెలుసుకోవాలి అని ఇప్పుడు చెప్పండి ఆ రహారాకాశం ఏమిటి పరమాత్మ ఎందుకంటే పరమాత్మ కాదంటే ద్యులోకం పృథ్వీలోకం వస్తాయి ద్యులోకం పట్టుకుంటే పృథ్వీలోకం భోగాలు పోతాయి పృథ్వీలోకం పట్టుకుంటే ద్యులోకం భోగాలు పోతాయి కొంచెం స్వామిజీ ఏమందరో తెలుసిన యజ్ఞం చేసే స్వర్గానికి వెళ్తే టీ ట్వంటీ చూసి భాగ్యం ఉండదు అని కదా స్వర్గంలో టీ ట్వంటీ చూడాలనుకుంటారు ఆ మేనకా రొంభ ఉర్మసి డ్యాన్సులు చేస్తూ ఉంటారు అవే చూడాలి వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాడు ఈ డ్యాన్సులు వాకు చాలా పాతబడిపోయాయి మేము కొంచెం ఆ టీ ట్వంటీ చాలా బాగుంది అంటే తెలుసిన ఈ క్రికెట్ టీ ట్వంటీ చూడాలనుకుంటున్నామంటే మళ్ళీ ఆ పుణ్యం ఖర్చు అయ్యి నువ్వు లోకానికి వెళ్ళాకనే టీ ట్వంటీ స్వామీజీ చాలా బాగా చెప్తారు ఆ స్పిరిట్ని చాలా గొప్పగా పట్టుకుంటారు సత్యై కామై విజ్ఞేయ ఉక్త ఇది గమ్యతే స ఉభ్యో హేతుభ్య పరమేశ్వర ఇది నన్ను చాలామంది అడుగుతారు ఏమంటే బ్రహ్మకి ఈశ్వరుడికి భేదం ఏమిటని అడుగుతారు అంటే నేను అంటాను పోవాయా పట్టుకొచ్చావు భేదం ఎలా అయితేనే భేదం ఉందనుకుంటే ఉంది లేదంటే లేదు వడ్ల గింగలో బియ్యపు గింగ నీకు నీకేమిటి చెప్పి నీకేం కావాలి భేదం కావాలా అక్కర్లేదా భేదం కావాలి అయితే బ్రహ్మ నిర్గుణం ఈశ్వరుడు సగుణం అయితే భేదం లేకుండా కూడా చెప్పేయచ్చు నా చెప్పేయచ్చు శంకరులు అలాగే చెప్తారు ఇప్పుడు ఆయన పరబ్రహ్మ అని చెప్పి ఆత్మ అన్నారు పరమాత్మ అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు పరమేశ్వర అన్నీ సమానార్థక పదాల కింద వాడేస్తారంటే ఎందుకంటే సగుణమైనా అదే నిర్గుణమైనా అదే సగుణం నిర్గుణం వస్తువులో భేదం లేదు మీ చూసి దాంట్లో భేదం మీరు చూసి దాంట్లో భేదం తప్ప దాన్ని మీరు సగుణంగా చూస్తే సగుణం నిర్గుణంగా చూస్తే నిర్గుణం మీ చూపులో తేడా తప్ప దాంట్లో తేడా అది ఏదో అది అది సగుణము కాదు నిర్గుణము కాదు రెండింటికీ అతీతమైనది యద్భావం తద్భవతి కాబట్టి ఆ దహర ఆకాశం అంటే పరమేశ్వరుడే అంటే పరబ్రహ్మయే అంటే పరమాత్మయే అంటే ఆత్మయే నిరూపదంగా కూడా మీరు చెప్పవచ్చు అని నిరూపణ చేయటమైనది ప్రతిశబ్దాభ్యాం తిదృష్టం లింగంచ ఈ సూత్రం ఇంకో రెండు సూత్రాలున్నాయి మూడున్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు సూత్రాలు ఉన్నాయి అబో చాలా ఉంది ఇంకా చాలా ఉంది ఎంత విచారమో చూడండి ఎండ్లెస్ విచారం కంటిన్యూ ఓం ఓం ఓం